వాడు వేరు కొండ వేరు ఆయన చెప్పింది కూడా అదే కుమ్మర నువ్వు అనేదే వడ్రంగిను చెక్క ఒకటేనంటావా కుమ్మరవాడు మట్టి ఒకటేనంటావా అని కూడా ఆయన దృష్టాంతం చెప్పి అడిగారు సో కరెక్టే నేనేమని చెప్పానంటే మన నిత్యకృత్య దృష్టాంతాలను చూసుకున్నట్లయితే నిమిత్త కారణం వేరే కనబడుతోంది ఉపాదాన కారణం వేరే కనబడుతోంది కానీ సృష్టి ఆది కూడా ఇలాగే ఉందని మీరు అనుకోవద్దు సృష్టి అది మీకు ఏదైనా కొంచెం కాస్మాలజీ మీకు ఐడియా ఉంటే it is called a singularity unnaro ledho ee maata its a physics word singularity singularity ante all normal laws will not work in that situation danni singularity ani antaru adi cosmological term so ippudu man normal situation enti ante upaadana kaaranamu nimitta kaaranamu should be different like kolalu muddi different laga vadrangi vadu chekka different something like that alage ఈశ్వరుడు సో మెటీరియల్ కాజ్ షుడ్ బి డిఫరెంట్ అనేటువంటి వాదం ఏదైతే ద్వైతవాదం ఏదైతే కలదో ఈ లాజిక్ చాలా అద్భుతమైన లాజిక్లా కనపడుతున్నది ఇట్ అప్లైస్ టు అవర్ డే టు డే సిచ్యువేషన్స్ మన కొండలకి చెక్కలకి అప్లై అవుతుంది కూడాను మన తలుపులకి కిటికీలకేను బట్ ఇట్ ఈజ్ నాట్ ది సిచ్యువేషన్ విత్ రిఫరెన్స్ టు క్రియేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్ క్రియేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఈజ్ ఏ సింగులారిటీ మీ లాస్ క్రియేషన్ అయిన తర్వాత వచ్చినటువంటి లాస్ట్ బేస్డ్ అండ్ డివిజన్ లాస్ట్ ఉన్నాయే ఇవి అప్లై చేయకూడదు ఎందుకంటే అప్పటికి ఇంకా అసలు ఈ లాస్ ఏ పుట్టలేదు ఇట్స్ ద సింగులారిటీ అక్కడ బోత్ మ్యాటర్ అండ్ బోత్ నిమిత్త కారణం అండ్ ఉపాధాన కారణం ఆర్ వన్ అండ్ యూఆర్ యు ఆర్ సర్ప్రైజ్డ్ హౌ దే కెన్ బి వన్ ఉండకపనిషత్ హ్యాస్ గివెన్ ఎన్ ఎగ్జాంపుల్ బిఫోర్ అవర్ ఐస్ ఈవెన్ విత్ ఇన్ దిస్ క్రియేషన్ నువ్వు ఎంతసేపు కుండానో చెక్కా తీసుకోకూడదు దృష్టాంతం ముండకోపనిషత్ గివ్స్ వన్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ వేర్ నిమిత్త కారణం అండ్ ఉపాదాన కారణం ఆర్ రోల్డ్ ఇన్ వన్ అండ్ దట్ ఈస్ యథోర్ణ నాభి సృజతే గృహతే చ నిజానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చింది ఇవి కాకింకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు వేదాంతంలో దృష్టాంత ప్రధానమైన శాస్త్రం ఎందుకంటే వస్తువు అద్వితీయం రెండవది లేదు దానిని బోధించాలి దానిని బోధించాలంటే దానికి ఇంకో దృష్టాంతం అట్ దట్ లెవెల్ యూ కెనాట్ గివ్ ఇది ఎంపిరికల్ లెవెల్లో ఉండే దృష్టాంతాలను తీసుకుని ఆ వస్తువు దగ్గరికి స్లోగా బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి దృష్టాంత ప్రధానంగా ఉంటుంది శాస్త్రం ఎప్పటికీ దృష్టాంతం ఇస్తూ ఉంటారు కనుక మన జీవితానుభవంలో కూడా 100 కి 99.999% పాయింట్ నైన్ నైన్ నైన్ పర్సెంట్ కేసెస్లో నువ్వన్నట్టుగా కారణం ఉపాధాన కారణం వేరువేరుగా ఉన్నమాట వాస్తవమే బట్ ఈవెన్ వీ కెన్ కన్ అక్రాస్ ఏ సింగ్యులారిటీ దర్ బోత్ ఆ రోల్డ్ ఇన్ వన్ లైక్ యథోర్ణనాభి సృజతే బృహ్ణతేర్ణనాభి పూర్ణనాభి అంటే సాలెపురుగు సో ఈ సాలెపురుగు సాలెపురుగుల్లో చిన్న ఉంటాయి కొంచెం పెద్ద ఉంటాయి మోర్ పవర్ఫుల్ వన్స్ ఈ చిన్నవి మన తొక్కాల మీద వాటి మీద పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఎక్కడి నుంచో పైన మా చిన్నప్పుడు చిన్న సాలిపురుగు మీద పడితే అది కొత్త చొక్కా కుట్టించుకున్నట్టు వస్తుంది అలాంటి మీరు ఎప్పుడైనా విన్నారా అది సో కొత్త చొక్కాయో కొత్త చీర వస్తుందని అనుకునేవాళ్ళం పైగా దెబ్బలాడేవాళ్ళం కూడా నాకు నిన్ననే సాలిపురుగు నా తొక్కా మీద పడింది కోరు కొత్త చొక్కా అని సో ఈ పాపం ఎందుకంటే సాలి అంటే ఇట్ స్పిన్స్ నేను ఫోర్ ఏదో వస్త్రం కొత్త వస్త్రం అలాగే ఆ సాలిపురుగుర్ణ నాభి అంటే అదే అంటే ఏమో ఐ కాన్సే బట్ దేర్ ఆర్ బిగ్గర్ ది స్పైడర్స్ స్పైడర్ ఇట్ ఈస్ బిగ్గర్ ఇవి కొంచెం పాయిజనర్స్ కూడా బ్లాక్ షేప్లో ఉంటాయి టగ టగటగా వెళ్ళి ఉంటాయి దే ఆర్ ఎ బిడ్ డేంజరస్ హియర్ వీఆర్ ట్రాకింగ్ ఆఫ్ దాట్ దిస్ స్మాల్ వన్ ప్రావ్లీ దట్ ఆల్సో అప్లైస్ సో ఊర్ణ నాభి సో దానికి నాభి నుండి నవ్ అంటే నావెల్ దాని నుంచి ఒక ద్రవము ఊజ్ అవుతుంది అసలు ఈ మోడర్న్ స్పిన్నింగ్ టెక్నాలజీ అక్కడి నుంచే వచ్చింది మోడర్న్ స్పిన్నింగ్ ఏం చేస్తారంటే ఒక ఒక హాల్ ఉంటుంది ఒక గది ఉంటుంది గదిలో పైన రూఫ్కి నాజిల్స్ ఉంటాయి ఎవ్రీ నాజిల్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ ట్యూబ్ ఆ ట్యూబ్ నుంచి పొలీమర్కి సొల్యూషన్ వస్తుంది పొలీమర్ పొలీమర్ పొలీమర్ పాలిషర్స్ ఉంటాయి కదా ఇవన్నీ సో ఆ పొలీమర్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ఏ సాల్వెంట్ సమ్ లో బాయిలింగ్ సాల్వెంట్ ఈ ధరలోనూ వెంటనే డిజాల్వ్ చేసి దట్ కమ్స్ ఇన్ టు దట్ నాజిల్ త్రూ ట్యూబ్స్ అక్కడ అక్కడ పెద్ద కెటిన్ లో తయారు చేస్తారు ఆ సొల్యూషన్ ఇట్ ఈస్ పంప్డ్ ఇన్ టు ఆల్ దీస్ నాజిల్స్ ఈ రూము కొంచెం హాట్ గా మెయింటైన్ చేస్తారు పర్ఫెక్ట్ టెంపరేచర్ అది ఆ నాజిల్ నుంచి సమ్మెగా పడుతుంది ఆ లిక్విడ్ అలా పడుతుండగానే ఇవాపరేట్ అయిపోతుంది ఇవాపరేట్ అయిపోతే ఆ సాల్వెంట్ పోతుంది సాల్వెంట్ పోతే పొలీమర్ ఉంటుంది ఇంకా ఆ పొలీమర్ థిన్ స్ట్రీమ్ లో వచ్చి దారం కింద అయిపోతుంది ఆ ఇవాపరేట్ అయిపోయినటువంటి సాల్వెంట్ అని ఎగ్జాస్ట్లు రిమూవ్ చేస్తూ ఉంటాయి సో దిస్ ఈజ్ హౌ దే డూ ఆ పడుతున్న దారము ఇట్ ఫాల్స్ లైక్ దిస్ దానికి అలాగంటే సిస్టమ్ ఆ ఎయిర్ ప్రెషర్ అది పెట్టి దాగ పడుతుంది సో దట్ ఈజ్ హౌ దే క్రియేట్ ది పోలియస్టర్ ఫైబర్ ఇట్ ఇస్ కాల్ పోలియస్టర్ why they need an ester because ester dissolves easily organic solvents lo ester takum dissolve ade acid ayithe dissolve card acid ni ester group kinda kamapatti chesthe dissolve ayyadu anduko sam adi polymer ki ester gives so they call it polyester so a nasal ee naabhi varnana kundhu chusara it is like that it is like a nasal bite self dani naabhi nundi a small liquid oozes out ఆ లిక్విడ్ లో ఉన్నటువంటి సాల్మెంట్ గమ్ముని ఇవాపరేట్ అయిపోతుంది ఇట్ బికమ్స్ టు డ్రై ఆల్మోస్ట్ ఇంటైని ఇంటెన్స్టంటేనియస్లీ కమ్స్ అవుట్ యాజ్ ఎ లిక్విడ్ స్ట్రీమ్ బట్ ఈవెన్ వైల్ కమింగ్ అవుట్ డ్రై అయిపోతుంది డ్రై అయిపోయి దారం కింద సో ఇట్ మ్యానుఫ్యాక్చర్స్ ద్రెడ్ ఫ్రమ్ ఇట్ సెల్ తర్వాత కాబట్టి మెటీరియల్ కాజ్ ఏమిటి ఓర్ మఫీఏ శాలిపురిగే మెటీరియల్ కాజ్ దెన్ మరి నిమిత్త కారణం ఏమిటి ఈ సాలిపురుగు నియోజకని ఈ విధంగా దారం పైకి తెప్పిస్తున్న వాడు ఎవడైనా ఉన్నాడా లైక్ ఈ నాజిల్స్ ఉన్నాయి చూడండి ఈ నాజిల్స్ నిమిత్త కారణం కాదు ఈ నాజిల్స్కి ఒక టెక్నాలజిస్టో ఒక సైంటిస్టో ఎవడో ఉంటాడు వాడు నిమిత్త కారణం అలాగే మరి సాలిపురుకి నిమిత్త కారణం ఎవడైనా ఉన్నాడా నో సాలిపురుగుకి అదే నిమిత్త కారణం ఎందుకంటే సాలిపురుగు నిమిత్త కారణం అంటే ఏమిటి చాలా ప్లానింగు తెలివితేటలు కలిగి ఉండాలి కదా అది ఇట్ హ్యాస్ ఎందుకంటే సాలిపురిగా ఏం చేస్తుందంటే మీరు అస్తమానం తలుపులు తీసి వేస్తూ ఉంటారు చూడండి ఆ తలుపు దగ్గర గూడు కట్టదు దానికి తెలుసు వీళ్ళు అస్తమానం వేస్తూ ఉంటారు మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఏదో ఒకటి పెడతారు దాని తలుపులు అస్తమానం తీయరు దాంట్లో ఏదో పాప సామానం ఏదో పరస అక్కడ ఓహో వీళ్ళు ఈ తీయరు అది మనం హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకుంటున్నాం ఈ తలుపు వీళ్ళు డిస్టర్బ్ చేయరు అని తెలుసుకుంటుంది ఇట్ నోస్ ఇట్ and then it selects that place tarvata cheekatiga unte daniki pana avudu cheekatiga unte boddingal ku anukoolam <laughs> gaane salipuru tonukoolam kada salipuruku velthuru undadu endukante a web lo ki purvulochi padalu a purugul nacchina kabatta denj chestundante deepam okati veluguru veluguto undali akada veluthuru undali allante sthalam select chestundi konjam purvulo ve unde sthala సెలెక్ట్ చేసి ఓ దారం ఒకటి క్రియేట్ చేస్తుంది ఫ్రమ్ ఇట్ సెల్ ఇక్కడి నుంచి ఇక్కడికి లాగా ఒక ఒక యాంకర్ కింద పెడుతుంది పెట్టి దాని చుట్టూ నిర్మాణం చేసి దాని మధ్యలో కూర్చొని ఎప్పుడైతే ఒక పురుగు పడిందో తగటగ వెళ్ళిపోయా పురుగు దగ్గరికి వెళ్ళి పురుగు తినేస్తుంది ఇంకా ఇప్పుడు ఆ వెబ్బు ఇట్ ఈస్ అది దాని దేహం అది వెబ్బు వేరు చాలి వేరు కాదు దాని శరీరంలో ఉండే రక్త మాంసాలు ఉన్నాయి ఆ లెబ్ రూపంలో ఉన్నాయి ఇప్పుడు అండ్ లెబ్ ఇట్ ఈజ్ లైక్ ఇట్స్ ఎక్స్టెండెడ్ బాడీ ఇప్పుడు నేను చేతులలో పెట్టి కూర్చున్నాను అనుకోండి ఇక్కడ దోమ ఉందనుకోండి ఐ డోంట్ నో అక్కడ దోమ ఉందనేసి ఉంది సపోజ్ చేయిలా పెట్టాను అనుకోండి ఆ దోమ చేతి మీద వాళ్ళుందనుకోండి ఐ విల్ నో ఇట్ ఎందుకని ఆ సెన్స్ ఆఫ్ టచ్ ఉంటుంది ఆ విధంగా సాలిపురుగు ఎక్స్టెండెడ్ బాడీ ఇట్ ఈజ్ అది ఒక కార్నర్లో కూర్చొని ఉంది ఈ మూల వచ్చి ఆ ఓ థ్రెడ్ మీద ఓ పురుగు వాలిందనుకోండి తక్కువ తెలిసిపోతుంది దానికి కంటితో చూడదు దానికి టచ్ సెన్స్ ఆఫ్ టచ్ తెలుసు దాని బాడీయే అదంతా కూడా టకటకటక వచ్చేస్తున్నారు దెన్ ఇట్స్ ఎన్ ఎక్స్టెండెడ్ బాడీ ది వెబ్ ఈజ్ అన్ ఎక్స్టెండెడ్ బాడీ ఆఫ్ ది స్పై ఆ తర్వాత తెల్లారేపడికి దాని కడుపు నిండిపోతుంది చాలా ఏమైనా పురుగులు అనుకుంటే అదే ఆర్టిస్ట్ ఏం కాదుగా ఆర్ట్ ఫర్ ది షేక్ ఆఫ్ ఆర్ట్ అలాంటివి ఏం కాదు ఇట్ ఇట్ వాన్స్ ఫుడ్ సో ఫుడ్ ఎప్పుడైతే వచ్చేసిందో ఈరోజు చాలు విశ్రాంతి టక టక టక టకా ఈ వెబ్నంతని లోపలికి తీసేసుకుంది మళ్ళీ ఉత్తి సాలిపురుగు కడుపు నిండిన సాలిపురుగు ఎక్కడికో దాని దాని మూల స్థానం ఏదో ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ విశ్రాంతి సో దినే పోతన్న గారు ఓ పద్యంలో చెప్పారు ఒక పరి జగములు వెలినీడి మరి ఒక పరి లోపలికి గొనుచు లోపలికి దా అంటే జగత్తు బయటకు వచ్చినప్పుడు ఉన్న స్థితి తానే జగత్తు తన లోపలికి విత్డ్రా చేసుకున్న స్థితి తానే లైక్ ఈవెన్ సే ఇది మోడల్ వాటే మోడల్ చెప్పండి అది ఒక లుక్ ఇన్ టు మనకి ఈ వర్కౌట్ చేసేటువంటి స్పైడర్ దృష్టం అది అంటే అది లోపలికి విత్డ్రా చేసుకునే లోపల దాని ప్రాణం పోయింది సో మనకి ఇంతవరకే ఇలా స్ప్రెడ్ చేసి విత్ డ్రా చేసుకుని అంతవరకు ఈ సాలిపుల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు సైంటిస్టులు అన్ని రకాల రీసెర్చ్లు చేస్తూ ఉంటారు సో అలాగే మాకు మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు భట్నగర్ అని అక్కడ లూయివిల్ అని ఉంటారు ఆయన బ్యాట్స్ మీద రీసెర్చ్ చేస్తారు బ్యాట్స్ అండ్ పేరు భట్నగర్ సో బ్యాట్నగర్ అంటూ ఉంటారు సో ఆ విధంగా సో ఇది ఈ ఊర్ణనాభిదృష్టాంతము ఈశ్వరుని విషయంలో కాబట్టి ఈశ్వరుని యొక్క శక్తి మాయాశక్తి ఆ మాయాశక్తి విలీనమై ఉంటే ఈశ్వరుడు ఉన్నాడు జగత్తు లేదు జగత్తు కడుపులో ఉందనుకోండి పోనీ అంచేతనే ఈశ్వరుడి ఉదరమో జగత్తుందంటే ఇది వెబ్బు సాలి పురుగు ఉదరంలో ఉందన్నట్టుగా ఉదరం అంటే అది ఉదర దృష్టాంతం యొక్క తాత్పర్యం ఉంటాయి అంతేగాని ఆయన కూడా మళ్ళీ ఇంట్రెస్టైన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయన ఎండాక్రమాలజిస్ట్ ఎవడో కావాలని ఇట్స్ నాట్ లైక్ దాట్ స్వామీజీ ఉంటారు డోంట్ థింక్ అఫ్ ఇంప్లికేషన్స్ అంటారు ఆయన ఎండాక్రమాలజిస్ట్ కూడా ఆయనే చెప్పారు ఈశ్వరుడికి నిజంగా ఒక ఉదరం మనకందరికీ ఉన్నట్టుగా ఉంది అంటే ఈ నీడ్స్ ఏ గ్యాస్ట్రో ఇంటాలజిస్ట్ విజిట్ అకేషన్ అని చెప్పారు ఆయన సో ఆ విధంగా ఇంప్లికేషన్స్ చూసుకోవాలి ఉదరము అంటే అభిప్రాయం ది హోల్ వరల్డ్ ఈజ్ విత్ ఇన్ హిస్ బాడీ సోకాల్డ్ బాడీ ది హోల్ వరల్డ్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్టెండెడ్ బాడీ అని ఆకాశ శరీరం బ్రహ్మ ఈ జగత్తంతా కూడా ఆకాశ ఆకాశం అంటే స్పేస్లోనే ఉంది కదండి సో ఈ స్పేస్లో ఉన్న స్పేస్ అంతా కూడా ఈశ్వరుని యొక్క ఎక్స్టెండెడ్ బాడీ సో జగత్తంతా కూడా ఈశ్వరుడు యొక్క స్వరూపమే రూపమే అని చెప్తాను దానికి విరాట్ అని కూడా లేరు సో ఆ రకంగా దాన్ని దర్శించాలి కానీ ఈశ్వరుడు ఒకడో తోట కూర్చున్నాడని ఆయనకి ఒకడో ఇద్దరు భార్యలు ఉన్నారని వాళ్ళు ఆయన అప్పుడప్పుడు ప్రేమగా ఉంటారు అప్పుడప్పుడు దెబ్బలు అడుగుతూ ఉంటారని ఇదంతా కూడా ఉంటే స్థల పురాణాలనేది అంటూ ఉంటారు ఈ స్థల పురాణం అన్నది ఎలా ఉంటుందంటే మొన్న ఒక ఆయన కలిశారు ఆయన ఏమన్నారంటే మా ఊళ్ళో ప్రాచీన దేవాలయం ఉందండి మేము దాన్ని ఉద్ధరించాము అండ్ వీ హెవ్ రినోవేటెడ్ ఇట్ ఇట్ వాస్ ఆల్ నైస్ అంతేకాదు ఆ దేవుడికి ఒక కూడా నేను రాసి పెట్టాను అని చెప్పారు అంటే దేవులా అదేలాగా చేశారండి ఇలా అది అదే ఉందండి ఆ ఊళ్ళో ఒక కథ ఒకటి ఉంది పూర్వం యాసమహర్షి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆరాధించాడు శివుణ్ణి అని చెప్పేసి ఆ లోకల్గా పీపుల్ చెప్పారు ఆ మీద నేను కొంచెం దాన్ని గడప కొంచెం ఇటు అటు కూడా సమాచారం సేకరించి సమాచారం అంటే ఇటువంటి సమాచారమే న్యూస్ లాంటి అంటే న్యూస్ అనుకున్నారు ఈ ఆ సమాషులు వచ్చాడనే వాళ్ళు చెప్పారు వచ్చి ఆరాధన చేసేట ఆయన మనసులో ఏవో కలపలు ఉంటే ఆ ఆరాధన చేసిన తర్వాత పోయేయట అని వాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటుంటే విన్నారు ఈయన అని ఈ ఘాటే బ్రైట్ ఐడియా దట్ వీ షుడ్ హ్యావ్ ఏ స్థల అండ్ దెన్ ఫర్ రోట్ సమ్ ట్వంటీ పేజెస్ స్థల పురాణం అండ్ ఇట్ ఈస్ పాపులేషన్ ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ బుక్ నా సో అలా ఉంటుందన్నమాట స్థల పోరాడ వాడే అలా ఉంటుంది వీ కెన్ హ్యాండిల్ ఇట్ వీ కెన్ వీ కెన్ రికన్సైల్ విత్ ఇట్ బట్ ది అల్టిమేట్ రియాలిటీ దగ్గర భేద బుద్ధి పనికి రాదు అందుకోసం సో యథోర్ణ నా అభిసృజతే గృహతే అంటే ఈ దృష్టాంతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే స్థూల దృష్టాంతం అన్నారు దీన్ని స్థూల బుద్ధి స్థూల దృష్టితో చూసి వడికిచ్చే దృష్టాంతం సూక్ష్మ దృష్టితో చూసి వాడికి వేరే దృష్టాంతాలు చెప్తారు వీడు స్థూల బుద్ధి అంటే వీడు మెటీరియల్ బుద్ధి మ్యాటర్ బుద్ధి జగత్ ఈజ్ మ్యాటర్ నేను కూడా మ్యాటరే మరి నేను కూడా మ్యాటరే కదా ఐ వెయిట్ సెవెంటీ కేజీ అంటే అర్థం ఏంటి ఐవ్ ఆల్సో మ్యాటర్ మై వైఫ్ ఈజ్ ఆల్సో మ్యాటర్ మై చిల్డ్రన్ ఆర్ మ్యాటర్ ఎవ్రీబడి ఈజ్ మ్యాటర్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్ ఈ మ్యాటర్ బుద్ధి వాడికి హౌ ఈశ్వరా కుడ్ క్రియేట్ దిస్ వితౌట్ ఏ సెకండ్ అనే వాడికో డౌట్ వస్తుంది ఈవెన్ విత్ ది మ్యాటర్ బుద్ధి యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ దిస్ వే ఈశ్వరుడు అభిన్న నిమిత్తోపాదాన కారణము ఈ అభిన్న నిమిత్తోపాదాన కారణంలో ఇంకా కొన్ని సీక్రెట్లు ఉన్నాయి అవన్నీ విల్ కమ్ టు దాట్ బట్ దిస్ ఈజ్ హౌ ఆ మనసులో పెట్టుకుని చెప్పాలి ఎందుకంటే ఇంకా దాని పైకి వెళ్ళిపోయామనుకోండి ఆ దృష్టాంతం యొక్క శోభ అది దాన్ని మనం వీ హస్టైన్ ఇట్ ఓకే యథోర్ణనాసతే గృహతే చ శంకరు దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు భూతయోని అక్షరమిత భూతయోనివమితి ఉచ్యతే ప్రసిద్ధదృష్టాంతై అవతారి అవతరికా అంటే ఇంట్రడ్యూసింగ్ ది వెర్స్ సో ఇంతకు ముందు శ్లోకంలో మంత్రంలో యద్భూతనిం పరిపశ్యంతి ధీరాహని అంటో ఆ విధంగా అక్షరాన్ని అక్షరపరబ్రహ్మని భూతయోని అని ఇంట్రడ్యూస్ చేశారు భూతయోని అక్షరం ఇత్యుక్తం యోని అంటే నపుంసలం అక్షరం కూడా నపుంసకరం ఇచ్చం తత్ కథం భూతయోనిత్వం ఎలాగా అక్షర పరబ్రహ్మకి ఈ భూతయోనిత్వం అన్నది భూత సమస్త జగత్తు దీనికి యోనిత్వం అంటే కారణత్వం ఏ విధంగా అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అనే ఒక ఆశంక ఉండటం సహజం ఇత్యుచ్యతే దాని కొరతై చెప్పబడుచున్నది ప్రసిద్ధ దృష్టాంతై ఉచ్యతే లోకంలో మనకి బాగా అనుభవానికి వచ్చే దృష్టాంతాలని కొన్ని తీసుకుని ఇక్కడ చెప్తున్నారు వాస్తవంలో మూడు దృష్టాంతాలు ఇచ్చారు దృష్టాంతై బహువచ దాంట్లో మొదటి దృష్టాంతం అందాము యథా లోకే ప్రసిద్ధం అది ఆ మంత్రంలో యథ అనే మాటకు అర్థం అది యథా అంటే లోకే ప్రసిద్ధం యథ అంటే ఎలాగైతే ఎలాగైతే అంటే అర్థం ఏంటండి అదేదో మీకు తెలుసున్నది చెప్పాలి కదా ఎలాగైతే అని నేను ఉన్న తర్వాత మీకు తెలుసున్నది చెప్పాలి మీకు తెలియదు ఒకటి పెట్టి చెప్పి ఎలాగైతే అని చెప్పేది అనుకోండి అది దృష్టాంతం ఎలా అవుతుంది విషయానికి ఎగ్జాంపుల్స్ లైక్ దాట్ కొంతమంది ఏదో ఎగ్జాంపుల్ చెప్తారు ఆ ఎగ్జాంపుల్ మనకి ఏమీ సందర్భం లేదు ఎగ్జాంపుల్ చెప్తే ఏమిటి ఉపయోగం దానివల్ల ఐ డోంట్ గెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ వాళ్ళుకి ఎగ్జాంపుల్ ఐ డినాట్ గెట్ ఇట్ బట్ దెన్ అది ఎలా అలా ఇవ్వకూడదు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ లోక ప్రసిద్ధమైన దృష్టాంతం ఉదాహరణకి ఓ చోట ఏమన్నారంటే ఇంద్రుడు అమృత చేసినప్పుడు ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో అంత ఆనందమోనో ఏదో ఇలాంటి దృష్టాంతం వస్తే వాళ్ళు క్వశ్చన్ చేశారు ఇంద్రుడు ఎవడో మాకు తెలియదు అమృతం అంటే ఏమిటో తెలియదు నువ్వు అలాంటి దృష్టాంతం చెప్తే అలాగా ఏదైనా లోక దృష్టాంతం ఏదో జవాయా ఇంద్రుడంటే వీరోలో ఏపీగా ఓటి అని క్వశ్చన్ ఇది సో అలాగ ఎక్కడో చోట శాస్త్రంలో అలాంటి ప్రసంగం ఉన్నది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తే క్లీన్గా మనకు తెలిసి ఎగ్జాంపుల్ చెప్పాలి సో ఇట్ ఈజ్ లైక్ దాట్ ప్రసిద్ధ తర్వాత పూర్ణనాభికీట దానికి ఆయన ఇచ్చిన అర్థం అది లోతాకీటోత అంటే స్పిన్ చేసేది లూనాతి కీట పురుగు సో అలా స్పిన్నింగ్ చేసే పురుగు కారణాంతరం అనపేక్ష్య స్వయమే సృజతే స్వశరీరావ్యతిరితూన్ బ ప్రసారయతినస్తానే గృణతే గృహతి స్వాత్మ భావే ఆపాదయతి అంతవరకు దృష్టాంతానికి ఎక్స్ప్లనేషన్ ఎలాగంటే పూర్ణనాథి గీడలు తాకీతము కించిత్ కారణాంతరం అనపేక్ష పక్షి ఉందనుకోండి పక్షి గూడు కట్టేప్పుడు అది కారణాంతరమును అపేక్షిస్తుంది పక్షి నిమిత్త కారణం చక్కటి గూడు కడుతుంది చాలా ప్లాన్ ప్రకారం కడుతుంది గూడు ఎయిర్ కండిషన్ గూడు కడుతుంది పక్షి సో ఎంత ప్లాన్ ఉందో దాంట్లో ఆలోచించి టెంపరేచర్ ఫిక్స్డ్గా ఉంటుంది అది థర్టీ ఫైవ్ డిగ్రీస్ థర్టీ ఫోర్ డిగ్రీస్ దానికి ఉంది It doesn't know that it is 34 degrees, but it knows what it is the required temperature. That number is on the ground. The heat is on the ground, the centigrade is on the ground. The number is on the ground. Correct temperature is on the ground. Outside, good enough, little good, little bit of the ground. Outside, a little e e thick, polar water. The net like material is on the ground. All the net is on the ground. ఇంకొంచెం లోపలికి వెళ్ళేప్పటికీ ఇంకా స్పెషల్ క్వాలిటీ గడ్డిని దాంట్లో కూర్చోబెడుతుంది లోపల పెర్ఫెక్ట్ గా ఎయిర్ కండిషన్ సో దానికి ఎన్ని తెలుగు చాక్టర్లు పెట్టాడో భగవంతుడు నిమిత్త కారణం కానీ కావలసిన గడ్డి పుడకలు వీటినన్నింటినీ తన హృదయంలోంచి తీసుకురాదు బయట నుంచి వెతుక్కు తెచ్చుకుంటాం అవి ఆ పుడకలు అవి లేకుండా పక్షులు ఒక దాన్ని పెట్టారనుకోండి గూడు కట్టిన బట్ పక్షి గూడు కట్టాలంటే యూ హ్యావ్ టు లీవ్ ఇట్ ఇన్ టు ది వరల్డ్ దాన్ని గదిలో పెట్టి గూడు కట్టమంటే కట్టలేదు వేరేస్ లూతాకీట కారణాంతరం అనపేక్ష దీనికి మరే కారణం అక్కర్లేదు మరో ఉపాధాన కారణం ఏమి అక్కర్లేదు దాన్ని అక్కర్లేకుండానే కట్టేస్తుంది ఎలా కడుతుంది స్వయమే వసృజతే యథా పూర్ణనాభి సృజతే స్వయమే వసూలు జతే తనంత తానుగానే సృష్టిస్తుంది వేటిని సృజతే అంటే అక్కడ అర్థం ఏంటి తంతు భాష్యకారులు చక్కటి అర్థం ఇచ్చారు సృజతే అంటే అర్థం ఏంటంటే బహిష్ప్రసారయతి అని అర్థం బయటకు ప్రసరింపజేయును అది సృజతే అంటే అర్థం మన అనుభవంలో కూడా తల్లి పిల్లవాడిని కన్నది అంటే కన్నది ప్రసవించినది అంటే అర్థం ఏంటి గర్భమునందున్న పిల్లవాడిని భూమండలమునకు తీసుకుని వచ్చినది అర్థం అక్కడ కన్నడానికి ప్రసవించడానికి అర్థం అదే నథింగ్ న్యూలీ క్రియేటెడ్ అలాగే ఇక్కడ కూడా సృజతే అంటే బహిష్ప్రసారయలి బయటకు ప్రసరింపజేస్తుంది ఏమిటి అంటే తంతున్న తంతువులను బయటకు ప్రసరింపజేస్తుంది ఈ తంతువులు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి తంతు అంటే త్రాడు దారు ఎక్కడి నుంచో పట్టుకొచ్చినవి కావు స్వశరీర అవ్యతిరిక్త అనేవ తనకంటే తన శరీరం కంటే భిన్నంగా ఏనాడు లేవా తంతువులు శరీరంలో భాగమే అటువంటి తంతువులను అది ప్రసరింపజేస్తుంది బయటకు ప్రసరింపజేస్తుంది సో ఇట్స్ ఎ గ్రోత్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఓన్ బాడీ ఇట్స్ ఎ ప్రాజెక్షన్ ఆర్ మేనిఫెస్టేషన్ అవుట్ ఆఫ్ ఇట్ సోన్ బాడీ ఒక పని అలాగే భగవంతుడు కూడా తనలోనే తన తానే జగత్తుని ఒక పని జగములు వెలినీడి ఓసారి బయటికి ప్రసరింపజేస్తారు ఇంకొక పని లోపలికి కొనుచు అలా ఇదంతా భాగవతం ఈ భాగవతాన్ని అడ్డుగా పెట్టుకుని ద్వైతాన్ని ప్రచారం చేస్తాను జరాలి ఇదే ఒకటి ఇప్పుడు ద్వైతం నువ్వు చెప్పదలుచుకుంటే ద్వైత గ్రంథం తీసుకుని ద్వైతం చెప్పు దట్ ఈజ్ సమ్ వాట్ రీజనబుల్ భాగవతం పట్టుకుని ద్వైతం చెప్తానంటే ఎలాగ అర్థం కాదు ఒక్క శ్లోకం ముందుకు నడవదు ద్వైత భావనతో భాగవతం ఒక్క శ్లోకం నడవదు దాన్ని చాలా కష్టపడిపోయి చాలా డిస్టార్ట్ చేసేసి ఆ వశ ఒరిజినల్ రూపం లేకుండా చేసేసినా కూడా అది ఇంకా ద్వైతాన్ని మనకి ప్రకటించదు అలా ఉంటాయి ఆ నేను చూస్తూ నాకు ఈ శ్లోకం చూసిన వెంటనే హౌ ఎనీబడీ కెన్ డిస్టార్ట్ దిస్ వెర్సన్ అని తెలిసింది ట్ people మేనేజ్ to do that. దీన్నే ఏదో ఒక సామెత ఒకటి ఉంది ఈ సామెత మీరు విన్నారో లేదు బమ్మిని తిమ్మి చేయుట అని అంటారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పాల్గొంటే లక్ష్మీ నరసింహారావు గారనే ఒక తెలుగు కవి సాక్షి అనే గ్రంథంలో రాశారు ఈ నల్లని కోట్లు తొడుగుకుని ఈ లాయర్లు ఉన్నారే వీళ్ళు బమ్మిని తిమ్మి చేయుటయే వీళ్ళ పని అని బమ్మిని తిమ్మి చేయుట ఏమిటో మనం డిక్షనరీ చూడాలి ఒకసారి తెలుగు డిక్షనరీ చూస్తే బొమ్మి ఏమిటి తిమ్మి అంటే కోతి బమ్మి అంటే బమ్మి అంటే బ్రహ్మణ ఈ ఉంది బమ్మిని తిమ్మి చేయుట సో భాగవత శ్లోకం నుంచి బమ్మిని తిమ్మి చేస్తూ ఇంట్రెస్టింగ్ ఒక పరి జగములు వెలిని మరి ఒక పని లోపలికి గొనుచు సర్వము ఉభయము దానయి ఏముందండి ద్వైతమా ద్వైతం అది ఉభయము దానయి అంటుంటే ద్వైతమా ద్వైతం మీకు ఎవరికి ఇస్తుంది మీరు ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేవాడిని అడగండి ఎవ పండితుడిని మాత్రం అడగండి పండితుడిని ద్వైతం అని చెప్తారు మామూలు రోడ్డు మీద వెళ్ళేవాడిని అడిగితే అవును బాబాయా అంత దేవుడే కదయా అంటే పాపం ఏదో ఏం చదువుకున్నా ఏం చదువుకోకపోయినా ఏదో హిందూ సంస్కృతి ఇంకా అలా బతికింది ఇంకా ఆశ్చర్యం అంటే మన నేను చాలాసార్లు మీకు మనవి చేశాను వేదాలలో ఇంద్రప్రధానంగా ఉంటుంది ఇంద్రుడు వైదికేంద్ర ఈజ్ ఋగ్వేదంలో ఇంద్రుడు మీకు అకాడమిక్గా చెప్పాలంటే సెవెంటీ ఇంద్రుడే ఉంటాడు ఋగ్వేదంలో మొత్తం వేదంలో ఇంద్రుడే ఉంటాడు అయితేనే ఉపనిషత్తులో పరబ్రహ్మని ఇంద్రరూపంగా ప్రతిపాదన చేస్తారు ఇదింద్రహ ఇంద్ర ఇవాచ అని సో ఒరిజినల్లీ ఇదింద్రుడు కానీ ఇంద్రహ అని చెప్పారు అలాగే దాన్ని దాచిపెట్టారు ఇలా దాచిపెట్టడం మంతరాలకు అలవాటు పరోక్ష ప్రియా యువ హిదేవా ప్రత్యక్షద్వహ ఇలా మొదలుపెట్టి ఆ పరమాత్మని సర్వజగత్ కారణమైన ఈశ్వరుణ్ణి ఇంద్రశబ్దంతో ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇంద్ర ఇంద్ర పరమేశ్వర ఒక చోట ఎదుర్వేదంలో కూడా ఇంద్ర ఉపవ్రజ్యో వాచ అనే వాక్యం దగ్గర ఇంద్రహ ఉపవ్రజ వాచ ఇంద్రుడు వచ్చి పలికినాడు భరద్వాజ మహర్షి తపస్సు చేస్తే ఇంద్రుడు వచ్చి చెప్పాడు అక్కడ ఇంద్రహ అంటే పరమేశ్వర అంట అసలు విజయన భాష్యండా సో ఇంద్రుడి ఇస్తే ఈ మధ్యన వర్షాలు లేదే చూడండి ఇంద్రుడు వర్షాధిపతి వర్ష వర్షానికి దేవత ఆ విధంగా మనం ఆరాధిస్తారు వేదాల్లో ఇందులోని దగ్గర వజ్రం ఉంటుందంట వజ్రం అంటే మనకేదో సినిమాల్లో రాజమాల చేత పట్టుకుంటాడు అలా అలా వంకర్లు తిరిగింది ఏదో పట్టుకుంటాడు అలానే అలా చూపిస్తారు సినిమాల్లో ఈ హ్యాస్ విఠలాచార్యకే అప్ప చెప్తే ఆయన ఏదో చూపిస్తాడు బికాజ్ ఈ హ్యాస్ టు డూ దాట్ వెరేజ్ వజ్రము అంటే థండర్ బోల్ట్ ఆ పిడుగుంది చూసారా అది వజ్రం నిజంగా వజ్రమే అది ఎక్కడైనా పడిందంటే నాశనమే సో దట్ ఈస్ కాల్డ్ వజ్రం ఎనీవే ఈ ఇంద్రుణ్ణి వేద వేదాల్లో ఆరాధిస్తారు యజ్ఞయోగాది క్రతువులు చేస్తే ఇంద్రాయ స్వాహ అంటూ ఇంద్రుడికి పాపం ఆహుతిలో వేయిస్తారు ఈ మధ్య కాలంలో సమాజంలో వైదిక సంస్కృతి చాలా వెనకబట్టింది పురాణ సంస్కృతి ముందుకొచ్చింది శుభం ఏదో సంస్కృతి సో ఇంద్రుణ్ణి ఆరాధించి వాళ్ళు ఎవరు ఉన్నారు మీకు దేవాలయం ఎక్కడైనా చూసారా మీరు ఎక్కడా లేదా ఎంతసేపు ఏవేవో దేవాలయాలే కానీ ఇంద్రుడనే మాట లేదా అసలు ఇంద్ర సహస్రనామ స్తోత్రం ఎంతైనా విన్నారా మీరు ఉంది ఆయన కావ్యకంఠ గణపతి ముని చేశారు ఇంద్ర సహస్రనామస్తోత్రం రమణ మహర్షి శిష్యులు కావ్యకంఠ గణపతి ముని నా దగ్గర నుండికి వస్తున్నాం ఇంద్ర సహస్రనామస్తోత్రం ఆదిత్యం ఏమిటో తెలిసినా ఋగ్వేదం ఋగ్వేదాన్ని ఎదురకుండా పెట్టుకునే ఇంద్ర మన ఆదిత్య హృదయంలో ఆదిత్య అష్టోత్తరం పంచవింశత్తి అష్టోత్తర శతనామావళి అది ఎక్కడి నుంచి వచ్చింది హృదయం నుంచి వచ్చింది సో ఆ విధంగా రుగ్వేదం నుంచి ఇంద్ర సహస్రనామ స్తోత్రం చేశారు ఆయన ఆయన ఎందుకు చేశారంటే ఇంద్రహ అంటే ఈశ్వర అభిప్రాయం సో ఓకే దెర్ ఈజ్ ఎ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఇన్ ది ఒరిస్సా పోస్ట్ వాళ్ళు వాళ్ళకి మాన్సూన్ కావాలి ఎందుకంటే మాన్సూన్ లేకపోతే చేపలు కూడా బాగా ఉండవుతారు వేసం కాలంలో చేపలు కూడా తగ్గిపోతున్నాయి వర్షాలు పడితే చేపల సంఖ్య బాగా ఉంటుంది వాళ్ళకి లాభం సో వాళ్ళు ఇంద్రుణ్ణి ఆరాధిస్తున్నారు ఎవర్ డూయింగ్ ద వర్షిప్ ఈ న్యూస్ వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఏమిటి ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మేము మీరు ఇంకా కన్వర్ట్ అయిపోలేదు వాళ్ళు ఏదేముని ఆరాధిస్తున్నారు అంటే మేము ఇంద్రుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే ఎరాల్ ఫెషర్ మేము పండితులము మేమేమో దేవాలయాలకి దేవుడికి మేమే పూచీదారులు అనుకున్న వాళ్ళు ఇంద్రుణ్ణి ఏనాడో మర్చిపోయారు వేదాలని వైదిక సంప్రదాయాన్ని మర్చిపోయి ఎవేవో రూపాలతో రానండి ఏ పేరుతో ఆరాధించినా మంచిదే నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దామ్ వాళ్ళు ఒక రకంగా ఆ ఋగ్వేదము యొక్క సంస్కృతిని ఇంకా నిలబెట్టిన వాళ్ళు ఫిషర్మ్యాన్ ఇది అత్యాశ్చర్ విధంగా వాళ్ళు ఇంద్రున్నారా దట్ నర్సన్ సేస్ ఈజ్ అ ఫిషర్మ్యాన్ సేస్ వీ వర్షిప్ లార్డ్ ఇంద్రా హూ ఈజ్ వర్షింగ్ ఇందిరా హీ ఈజ్ వర్షపింగ్ ఇందిరా హీజ్ ఎ వేదిక్ గాయ్ దర్ ఇస్ వీఆర్ ఆర్ వర్షిపింగ్ అదర్ నేమ్స్ అండ్ అదర్ ఫామ్స్ ఓకే యూ కెన్ వర్షిప్ ఎనీ నేమ్ అండ్ ఎనీ ఫార్మ్ But don't be a holier dandhava attitude is not correct. In fact, if anybody is holier, then he is the holier guy. Because we had the saamskurtalavna 20. Indra-varship-nivari-chastana. Yanta a saamskurtalavna 20. Adi qusinayin ashtirikai. And it asadiyya. Yanta dhutamayin saamskurti di gata muhduvandala nalavandala saamskurtal inci. Kotladi dalavsana kada gurumbar inci. ఇక్కడ ఉండే మనుషుల్ని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయటానికి ప్రభుత్వం యొక్క సహకారంతో బ్రిటిష్ ప్రభుత్వం ఓ రకం సహకారం ఇస్తే మనవాళ్ళు ఇంకో రకం సహకారం ఇచ్చి సెక్యులరిజం పేరుతో చేస్తుంటే వాళ్ళంత ధనము అధికారము అన్నీ కూడా తమ దగ్గర పెట్టుకుని కన్వర్ట్ చేస్తుంటే త్రీ పర్సెంట్ అయ్యారు వాళ్ళు చేసిన ఎఫర్ట్కి థర్టీ పర్సెంట్ మాట ఏమిటి హూ స్టాపుడు దేని మనమేం కాదు సంస్కృతి యొక్క మహిమ అలాగా నిలబెట్టింది ఆ వేద సంస్కృతి ఆ వేదిక ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ఇంకా ఈ హిందూ ధర్మం ఇలా నిలిచి ఉంది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాబట్టి చాలా ఆశ్చర్యకరమైన విషయం అస్తూ సో తన శరీరము కంటే భిన్నము కాని తంతువులను బహిష్ప్రసారయు బయటకు ప్రసరింపజేస్తోంది పునః తానేవ గృహతే ఈ ముండక ఉపనిషత్తు సంస్క్రిత్ లాంగ్వేజ్ దృష్ట్యా గృహతే ఆత్మనేపదే భవతి పరస్మేపదే వేధతే ఆత్మనేపదే ముండకోపనిషత్తు మొదటి నుంచి జీదుదాకా అంతా ఆత్మనేపదలోనే ఉంటుంది పరస్మేపద ఉండదు నిజానికి లౌకిక సంస్కృతంలో ఏ ఏ పదాలు పరస్మైపధలో ఉంటాయో అవన్నీ ఆత్మనేపధిలోనే ఉంటాయి గుండగోపనషత్యం పరస్మైపద ఉండదు అది అంచేత గృహ్ణతే అంటే గృహ్ణాతి సత్యమేవ జయతే జయతి ఇవి మొత్తం ఉండక ఉంటాయి శంకరులు పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు సో గృహతే గృహ్ణాతి తీసుకుంటుంది తీసుకోవడం అంటే ఏంటండి తీసుకోవడం అంటే ఇప్పుడు మీరు బయట ఉన్న వస్తువుని నోట్లో పెట్టుకుని నవ్వినట్టుగా అలా తీసుకోవడం కాదు తీసుకోవడం అంటే ఏమిటి స్వాత్మభావమేవ ఆపాదయటం అని తనలోనే కలిపేసుకుంటుంది అది బయటకు వచ్చినప్పుడు కూడా ఉంటే దాన్ని మనము ఆ పురుగు అంతవరకే అని ఒక దృష్టి మనం స్థూల దృష్టి పురుగు అంతవరకే కాదని నేను మీకు మనవి చేశాను ఎక్కడ ఉన్నా కూడా అది ఎక్స్టెండెడ్ బాడీ అది అది ఆ పురుగు అంతవరకే కాదు బట్ స్టిల్ మన స్థూల దృష్టికి ఏమనిపిస్తుందంటే పురుగు ఎంతుందో అంతే ఈ ఈ తంతువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పురుగుకి బయట అని అనుకుంటాం ఆ దృష్టిలో బహిష్ప్రసార అని చెప్పాం బట్ అదర్వైజ్ ఇట్స్ ఓన్ బాడీ సో మళ్ళీ వెనక్కి తీసేసుకుని తనలోనే కలిపేసుకుంటూ ఈశ్వరుడు సరిగ్గా లగే చేస్తున్నాడు మెటీరియల్ దృష్టి స్థూల దృష్టిలో మీరు ఏ దృష్టికి మనం తర్వాత వస్తాము మీరు ఏ దృష్టిలో చూసినా అభేదాన్ని దర్శించాలి యూనిటీని దర్శించాలి యూనిటీని దర్శిస్తే సెక్యూరిటీ ఉంటుంది కామనలు తగ్గిపోతాయి మనస్సు పరిశుద్ధమవుతుంది మీ ఆత్మస్వరూపం మీకు తెలిసి కృతార్థం ఉంటుంది డివిజన్ని పట్టుకుంటే మీరు ఏ అంశంలో డివిజన్ పట్టుకుంటే ఆ అంశంలో దుఃఖము కాన్ఫ్లిక్ట్ ఉంటుంది మీరు దేవుడి దగ్గర డివిజన్ పెడితే దేవుడి వల్ల మీకు భయం మిగులుతుంది అంతే కదండి వెంకటేశ్వర స్వామి కొంప ముంచేస్తాడంటే భయా మరొకట భయమే కాదు భయం మిగులుతుంది భయం భయం అట్టబెట్టుకోకూడదు భయం పోగొట్టుకోవడం కోసం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి కానీ అంతకుముందు లేని భయాన్ని తెచ్చుకుంది కోసం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళకూడదు దీస్ ఇస్ మై ప్రిన్సిపల్ ఈశ్వరుడు అభయస్థానం అది అభయం కోసం శరణాగతి కానీ లేనిపోయిన భయాలు తెచ్చుకుందుకు ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి అంటే ఏ భయం లేకుండా కాలక్షేపం మనిషి పుట్టినప్పుడు పాపం ఏ భయం ఎరగడు కుర్రాడు భయం ఉండదు పెద్దవాడు అవి పెళ్లి చేసుకుని ఇంకా ఓసారి వెళ్ళొస్తాడు వెళ్ళొస్తే వాళ్ళు చెప్తారు వెంకటేశ్వర స్వామికి నువ్వు ప్రతి ఓసారి ప్రతిసారి రాకపోతే ఆయన నీకేమో చెప్తాడు అని వీళ్లే పెట్టారు వడ్డీ కాసులవాడు అని వీళ్లే పెట్టారు నేను ఒప్పుకున్నాను ఆయన వడ్డీ వసూలు చేస్తాడు ఏమి వడ్డీ వసూలు చే వడ్డీ వసూలు చేయడం ఏమిటో భేదం వడ్డీ వసూలు ఆ ఏం వడ్డీ వసూలు చేయాలి ఎక్కడి నుంచి వసూలు చేయాలి అంతా ఈశ్వరుడు మన స్వంతం ఏది లేనేలేదు అసలు నమ్మమ్మా ఏది నా స్వంతం కాదు ఇంక వడ్డీ ఏం చేస్తుంది నన్నే తీసేసుకోవాలి అని ప్రార్థిస్తుంటే ఇంక వడ్డీ ఏం చేస్తుంది ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తాడు నేనే లేకుంటే ఇంక ఏంటి సో ఆ విధంగా నిర్భయా నిర్భయత్వం ఈశ్వరుని ఆరాధిస్తే అభయం కావాలి కానీ భయాలు తెచ్చుకుని లోపం నేను చూస్తూ ఉంటాను తల్లులు ఏదో మూట ఒకటి కడతారు ఆ మూట కట్టి ఎవరిని ఆ మూట ముట్టుకోకండి అంటారు ఎందుకంటే ముట్టుకుంటే భయం వాళ్ళు భయంతో మూట ముట్టుకోకుండానే ఉండాలి అలాగే ఉండాలి కానీ వాళ్ళు కట్టడానికి వెనక్కాలు ఉండే ప్రేరణ భయం ఓపెసలంత భయం భక్తి కొన్ని రెండు భయం ఉండద్దు భయం ఎందుకంటే భయం ఉండక ఈశ్వరుడితోటి భయం ఏంటంటే ఈశ్వరుడు మీ స్వరూపుడై ఉండగా ఎందుకంటే ఈ భయానికి హేతు ఏమిటో తెలిసినా ఇన్సెక్యూరిటీ మనం ఈశ్వరుడికి ఈయన భయపడద్దని చెప్తున్నాడు మనం తీరా భయపడడం మానేస్తే కొమ్మ ముంచుతాడు ఏమో మళ్ళీ అది కూడా ఇన్సెక్యూరిటీఆర్ ఎఫరైడ్ అండ్ యు ఆర్ ఎఫరైడ్ ఆఫ్ ది ఫియర్ సాంగ్ భయము ఎవడికి దూరం ఎవడికి భయపడి భయము పారిపోతుందో ఆ శ్రీహరిని మీరు ఆరాధించండి అని భాగవతంలో వాక్యం ఒకటి ఉంది నాకు గుర్తురాట్లేదు ద్వితీయ స్కంభం కాబట్టి ఈశ్వరుడి కంటే భిన్నంగా ఏమీ లేనే లేదు కాబట్టి ఆ దృష్టిని ఎన్నడూ పెట్టుకోకూడదు గృహతే స్వాత్మానమేవో ఆ పాడలేదు ఉన్నప్పుడు ఈశ్వరుడే సృష్టి విలీనమైనప్పుడు ఈశ్వరుడే ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర్ అక్కడికి ఒక దృష్టాంతం అయిపోయింది యథోర్ణనాభి సృజతే గృహతే చైతే ఇంకో దృష్టాంతం ఇస్తున్నారు యథా పృథివ్యా మోషధయస్ సంభవంతి ఇప్పుడు దీంట్లో ఒక దృష్టాంతం చాలు కదా మళ్ళీ రెండో దృష్టాంతం ఎందుకు అంటే మనకి బాగా లౌకిక సంస్కారంలో నిమిత్త కారణము ఉపాదాన కారణము వేరువేరుగా నుండుట అనే స్థితి మన మనస్సుకి బాగా గట్టిగా పట్టేసి ఉంటుంది అందుకోసం అనేక దృష్టాంతాల చేతను ఆ రాంగ్ సంస్కారాన్ని సడలించే ప్రయత్నము అందుకోసమని ఇంకా రెండో దృష్టాంతం ఇస్తున్నారు దీని అలాగే అదో దృష్టి అదొక ఎక్స్ప్లెనేషన్ ఘోరకంగా కూడా వ్యాఖ్యాతలు ఆనందగిరి టీకాకారుడు వాళ్ళు కూడా చెప్తారు శంక ఏంటంటే నువ్వు కార్యకారణ భావం చెప్పుకోకు యుచే ది కాస్ ఆఫ్ రిలేషన్షిప్ టెన్ జగత్తు ఈశ్వరుడు నువ్వు కార్యకారణ భావం చెప్పమంటే అదే కారణము అదే కార్యము అని నువ్వు రెండింటినీ కలగా పలకం చేసి చెప్పేవు అలా కుదరదు కారణము కార్యము నువ్వు భేదాన్ని చూపించాలి అనే ఈ కారణకార్యభావము యొక్క దృఢమైన సంస్కారం కలిగిన వాడు ఆ విధంగా చూస్తాడు మీరు గమనించండి కార్యం వేరు కారణం వేరు కాజ్ అండ్ ఎఫెక్ట్ దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ దే హోల్డ్ ఆన్ టు చాలా గట్టిగా పట్టుకుంటారు కారణం వేరు కార్యం వేరు మీరు ఎవరికైనా లోకంలో వాళ్ళని బంగారము నెక్లొస్తూ ఒకటే అని అడిగి అని చెప్పి చూడండి వాళ్ళకి మీరంటే పాఠానికి వచ్చి వచ్చి వచ్చి మీకు రెండు ఒకటే అని అనిపించవచ్చు మీరు లోకంలో వాళ్ళని బంగారము నెక్వస్ ఒకటే అంటే దానికి వాళ్ళ హేతు ఏం చెప్తారో తెలుసిన బంగారం ఓ అమ్మ ఓ అమ్మగారు అంటుంటే విన్నాను నేను నాతోటే అన్నారు బంగారము నెక్వస్ ఒకటే అయితే నాయన ఈ మజూరీ ఖర్చెందుకు నాకు అని అడిగారు కాబట్టి మజూరీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మజూరీ ఇచ్చుకుని బంగారములు ఎక్కటే అంటాడు ఏమిటండి స్వామి అప్పుడు నేను అవునమ్మా కరెక్టే తార్కికులు కూడా ఇలాగే అన్నారు తార్కికులు తార్కికులు మజూరి అన్నారు వాళ్ళు వాళ్ళ సంస్కారం వాళ్ళది వాళ్ళే ఉన్నారంటే కారణము కార్యము ఒకటే కారణము కార్యము ఒకటే అయితే ఈ వ్యాపారం ఎందుకు వ్యాపారం అంటే యాక్షన్ వీడు యాక్షన్ చేస్తున్నాడు కదండి కులాలడు ఇదో వటి వటుకెళ్ళి ఇంటికి వచ్చికి వద్ద వటుకెళ్ళి దాంట్లో వీలు తెచ్చుకో మట్టి ముద్ద కులాడి చేతికి వెళ్ళాలి వాడు దాన్ని ఆ చక్రమే పెట్టాలి ఆ చక్రాన్ని దండంతో తిప్పాలి మళ్ళీ ఇలా ఇలా చేయాలి అలా చేయాలి తర్వాత ఏమో దాన్ని ఎండబెట్టి కాల్చి అప్పుడు నువ్వు మట్టి పట్టుకెళ్తావు మట్టి ముద్ద పట్టుకెళ్ళు ఇంటికి ఇదంతా ఈ మధ్యలో ఈ కులాల వ్యాపారం ఎందుకు అని తార్పికులు అడిగారు ఈ మజూరి ఎందుకని అడిగిలిట్టే కాబట్టి కారణకార్యములకు నువ్వు భేదాన్ని చూపించాలి కానీ కారణకార్యములు రెండూ ఒకే వస్తువునందు ఉన్నాయి అని నువ్వెలా చెప్తావు అని ఒక శంక ఒకళ్ళకి వస్తుండే దట్ కైండ్ ఆఫ్ డౌట్ వన్ కెన్ హ్యావ్ దానికి ఒక దృష్టాంతం కానీ సూక్ష్మమైన దృష్టాంతం పూర్ణమాభి దృష్టాంతం సరళమైన దృష్టాంతం ఈజీగా అర్థం కష్టం కాదు తర్వాత వచ్చే దృష్టాంతాలు ఇక్కడిచ్చినవి ఇవి కాక ఇంకా ఉన్నాయి మాండూక్య స్టైల్లో దృష్టాంతాలు వస్తాయి అవన్నీ సో ఇక్కడ ఇంకో దృష్టాంతం వేస్తున్నారు కొంచెం సటిల్ దృష్టాంతం ఏమిటంటే యథా పృథివియాం ఔషధయ సంభవం ఇది పృథివు ఉంది మొక్క వచ్చింది ఈ మొక్క ఎక్కడి నుంచి పుట్టింది అంటే పృథివి నుంచి పుట్టింది ఎందుకంటే గింజ ఒక మైక్రోగ్రామ్ ఉంటుంది తెల ఉంది తెల అంటే నువ్వు నువ్వు గింజ అది ఎంత ఉంటుందండి అత్యల్పంగా ఇంకా తిలక తిల పెద్దదే ఇంకా కొన్ని బీజాలు ఇంకా చిన్నవిగా ఉంటాయి ఆవాలు ఉంటాయి చూడండి సరసపం ఉంటుంది సంస్కృతంలో ఎంత ఉంటుంది అది సన్నావాలు చూడండి దుడ్డావాలు కాదు సో ఈ సరసప ఉంది వాళ్ళు వల్ల తిసరంత ఉంటుంది కానీ మొక్క ఇంత పొడుగుతుంది ఈ గింజ నేలలో వేశారు గింజ వేయటూ దాని గురించి మీరు చింత చేయకండి అది కూడా పృథివే సో నుంచి వచ్చిన మొక్క వంద గ్రాముల బరువు ఉంది గిన్స్ ద వెయిట్ నెగ్లిజిబుల్ ఇగ్నోర్ ఇట్ కాబట్టి మొక్క మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది పృథివీ నుంచి వచ్చింది వాట్ ఈజ్ ది రా మెటీరియల్ పృథివీలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఎవ్రీథింగ్ పృథివీ నుంచి వచ్చిందండి మొత్తం పృథివీ అంటే అంతరిక్షం కూడా అట్మాస్ఫియర్ నుడా కలుపుకున్నాయి కాబట్టి దాంట్లోకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ అవన్నీ కూడా పృథ్వీలో కలుపు లెక్కేసాం నుంచి పృథివీ అంటే అదే కదండి ఇప్పుడు అట్మాస్ఫియర్ పృథివిని విడిచి ఉండదు అట్మాస్ఫియర్ పృథ్వని విడిచుంటే ఏమిటవుతుంది చెప్పమంటారా ఉండదన్నదానికి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలాగంటే అట్మాస్ఫియర్ పృథివిని విడిచిందనుకోండి నేను ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకోండి నేను ఏమీ చేయక్కర్లేదు ఇక్కడ నిలబడి రోడ్డు మీద నిలబడి పైకి గెంతి మళ్ళీ కిందకి వస్తాను కదా పృథివీ తిరుగుతూ ఉంటుంది కదా ఈ లోపల నేను పైకి గెంతేప్పటికి పృథ్వీ తిరుగుతుంది కాబట్టి నేను వెళ్ళి జూబిలీ బస్ స్టేషన్ దగ్గర తిరుగుతా పృథి వెనక్కి కదా మళ్ళీ ఇంకో గొంతు వేసేప్పటికి ప్యాక్నీ దగ్గర ఉంటా నేనేం చేద్దా అలా ఎగరడం పృథ్వీతో టచ్ లేకుండా కొద్దిసేపు ఉండడం మళ్ళీ కింద పడ్డాం ఈ లోపల పృథ్వీ అలా తిరుగుతుంది సో అలా వెళ్ళగలుగుతున్నారా ఎవరైనా వెళ్ళలేకపోతున్నారు ఎందుకని వై ఎందుకంటే ఎప్పుడైనా ఆలోచించారా అసలు నేను చెప్పింది కృష్ణాంతం అర్థమైందా వీడలా చెప్తున్నాడు అనుకుంటున్నారా అర్థమైందా ఓకే సో అంటే ఇంకో ఉపాయం లేకపోతే బెలూన్ పట్టుకో పట్టుకుని పైకి వెళ్ళడం ఓ అరగంట ఉండవు మళ్ళీ కిందకి దింకు ముంబైలో ఉంటాం ఎందుకంటే అరగంటలో పృథివి అంత తిరుగుతుంది దట్ ఈస్ రాంగ్ వై ఇట్ డజంట్ హ్యాపన్ లైక్ దట్ వై బికాస్ పృథివీతో పాటుగా అట్మాస్ఫియర్ కూడా కలిసి అంత ఒక్క యూనిట్ అండి ఇట్స్ నాట్ టూ సెపరేట్ యూనిట్స్ అట్మాస్ఫియర్ కూడా ఈ విండ్స్ ఇవన్నీ కూడా దేఆర్ ఆల్ వన్ యూనిట్ మీరు ఒక సె టెన్ కూడా కాదు సమ్ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ పైకి వెళ్ళిపోతే అప్పుడు ఇట్ ఈస్ డిసోసియేటెడ్ ఫ్రమ్ పృథివీ అంతవరకు గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ పృథివీ చాలా ఎక్కువగా ఉంటుంది సో అదంతా సింగిల్ యూనిట్ కాబట్టి పృథివీ అంటే అట్మాస్ఫియర్తో కలుపు కూడా ఇంత లోతుగా చెప్పక్కర్లేదు ఏదో నేనేదో నా సంస్కారం చేసి సో ఇప్పుడు మొక్క పుట్టింది అంటే ఈ మొక్క ఎక్కడి నుంచి వచ్చింది పృథివీ నుంచి వచ్చింది పృథివీ నుంచి వచ్చింది అంటే ఈ మొక్కను అలాగే వదిలిస్తే ఏమిటైపోతుంది ఎండిపోతుంది ఎండిపోయి తర్వాత ఏమైపోతుంది మట్టిలో కలిసిపోతుంది కాబట్టి పుట్టడానికి ముందు మట్టే మొక్క కింద తయారు మట్టిలోంచే వచ్చింది కాబట్టి పూర్వ మొక్క అవస్థకి ముందేముంది మట్టి పృథివి ఉంది మొక్క అవస్థ పోయిందనుకోండి ఎండిపోయి మట్టిలో కలిసిపోయింది మొట్ట మొక్క అవస్థ నశించిన తర్వాత ఏముంది పృథివే ఉంది మధ్యలో ఏముంది పృథివీ ఉన్నది ఎందుకంటే అది సాలిడ్ మెటీరియల్ ఇది ఇస్ పృథివీ కాబట్టి దానికి ఓషధి నువ్వు పేరైతే పెట్టేవే కానీ ఔషధి అంటే మొక్క మొక్క అనే ఔషధి అంటే డెఫినేషన్ కూడా ఉంది ఓషతి దత్తే ఇత్య ఔషధి ఓషతి అంటే దహతి అని దహ కాల్చి కాల్చుట దత్తే అంటే కలిగించుట ఓషతి దోషములను నశింపజేస్తుంది దే గుణములను ఆధానం చేసుకుంది యథాపృథివ్యాం వషధయ సంభవంతి ఓషధ రేపదానికి మీరు అర్థం తెలుసుకోవాలి కదా కాబట్టి మీరు ఈ మొక్కలని తిన్నట్లయితే మొక్కలను అంటే ఈ కూర కూరలు ఆకు అలములు తర్వాత గింజలు కూడా మొక్కల నుంచి వచ్చినవే ముఖ్యంగా ఈ ఆకులు అవి తిన్నట్లయితే అవి చక్కగా గుణాలని కలిగిస్తాయి అంటే విటమిన్స్ మొదలైనవన్నీ తీసుకొస్తాయి మినరల్స్ని ఆ ఫైబర్ది ఉండి శరీరంలో ఉండేటువంటి దోషాలని పోగొట్టాయి అంచేత వాడికి ఔషధి అని ఆ హెర్బ్స్ అనమాట దాని నుంచి తీసిన మందు ఔషధము సంథింగ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ ఈజ్ ఔషధము ఔషధి కప్రచేయం చేసి కప్రచేయం అంటే ఆ మిగులుతుంది ఆ ఈ పోయి ఆ వచ్చి వృద్ధి ఓ పోయి ఆ ఓ ఔషధము అంటే ఈ మెడిసిన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఓషధి సో దట్ ఈస్ హౌ ఔషధీ శబ్దం మొక్క అని హెర్బ్ హెర్బ్ మొక్క అంటే మీరు మందు అనుకోవచ్చు అనుకోకు హెర్బ్ మనం తినే ఆహారము